శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమోక్తి ద్వంద్వాతీతం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమలం సర్వీ సాక్షీభూత భావా శ్రీ గురీత స శక్యమా అచార్యపర్య వందే గురు పర పరా స్వగురు నిజగరు పరమగొరు పరమేష్ సద్గురు పరబ్రహ్మణే నమీ గురుభ్యో నమ అన్నపు సూక్ష్మాశము మనసు ఎన్నగ నీరంబు ప్రాణమిరుగుము ఈ రెండెన్నడు కలియవో నాడే సున్న సుమీ ఎరుక మాట సుణ సంపన్నా కలసుటే ఎరుకసు మీ ఇంతకన్నా ఉన్నది ఎరుక మూలమన్నాది వినలేదు ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వకు సుగుణ సంపన్నా కలసుటే ఎరుకసు మీ ఇంతకన్నా అన్నపు సూక్ష్మాంశము మనస్సు ఎన్నగా నీరంబు ప్రాణమెరు ఈ రెండు ఎన్నడు కలియవో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్నా కలసుటే ఎరుకసుమీ ఇంతకన్నా ఉన్నది ఎరుక మూల అన్నాది వినలేదు ఎన్నడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వకు సుగుణ సంపన్నా కలసుటే ఎరుకసుమీ ఇంతకన్నా ఇది పదవిభయాన్ని ఈ కందార్థంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసినటువంటి కందార్థమేది సూచన ఇందులో అత్యంత సాధారణంగా మనకు తెలిసినటువంటి అంశాన్ని స్వీకరించి అత్యంత నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి అంశాన్ని కూడా ఒకేసారి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది ఉపనిషద్ధంగా మనం స్వీకరించినట్లయితే ఎలా తెలుసుకుంటావు అయ్యా నువ్వు ఎలా తెలుసుకుంటావు ఎలా ఎంత విచారించినా తెలుస్తుంది అనుభవంగా అంటే విచారణ బుద్ధి చేతే కదా చేస్తున్నావు మరి ఎట తెలుస్తుంది అంటే ఒక పదిహేను రోజుల పాటు నిరాహారంగా ఉన్నాను ఇక నోట మాట రాదు సైగలే రమ్మన్నా సైగే పొమ్మన్నా సైగే మాట మోగపోతుంది ఇందువల్ల ప్రాణశక్తి క్షీణించిపోతుంది ఇంకా ఒక పది రోజులు నిరాహారంగా ఉన్నామనుకోండి అప్పుడు ఆ సైగ కూడా ఉండదు ఊరికే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు అంతే కనుసైగే ఉంటుంది అంతే ఇక కర్మేంద్రియాలు కదలం ఆ కనుసై గలలో భావాలను తెలుసుకోవడం చాలా కష్టం అంటే మనోబుద్ధుల యొక్క చలనాలు కూడా తగ్గిపోతాయి మరలా కొద్దిగా ఇరవై ఇరవై రోజుల పాటు కనుక ఆహారం తీసుకోకుండా వెంటనే గనక ఘనాహారం రుచ్చుకున్నాడు అనుకోండి అప్పుడు తీవ్రమైన కడుపులో నొప్పి వస్తుంది శరీరం తట్టుకోలేదు ఇంద్రియాలు కూడా తట్టుకోలేవు మళ్ళీ ఎట్టా మానేశాడు అట్టాగే క్రమేపీ కొద్ది కొద్దిగా ద్రవాహారం మళ్ళీ అట్టా ఒక వారం రోజులు ఒక పది రోజులు మళ్ళీ ద్రవాహారాన్ని పుచ్చుకుంటూ కొద్దిగా మాట వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా ఘనాహారం మెల్లగా అట్లా మామూలు స్థితికి ఇలా చేసేటప్పటికి ఇప్పుడు ఏం తెలిసింది మనకి ఈ ప్రయోగం సాధకులు అందరూ జీవితంలో ఎప్పుడోప్పుడు చేయాలట ఈ కార్తీక మాసం అందుకే పెడతారు అన్నీ ఉపవాసాలే ఉంటాయి ఇక్కడ ఘనమైన భోజనాలు విందు భోజనాలు ఉండవు కార్తీక భోజనాలని అందరూ విందు భోజనాలు చేస్తున్నారు కానీ ఇది సాంప్రదాయ వ్యతిరేకం అంటే సాధకులకు కాదు ఇది భోగులకు యోగులకు సరైన పద్ధతి ఏమిటంటే ఎంతగా మనం ఈ కందార్థ రహస్యాన్ని మనం కార్తీక మాసం చాలా ఉపయుక్తమైన కాలం అన్నమాట ఇప్పుడు శాంతం ఎండా ఉండదు శాంతం చలి ఉండదు పెద్దగా వర్షం కూడా ఉండదు కొద్దిగా సమశీతోష్ణంగా ఉంటుంది కొద్దిగా చలి చలిగా ఉంటుంది కొద్ది కొద్దిగా కూడా ఉంటుంది మధ్యాహ్నం పూట ఉష్ణంగా ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి చలబడిపోతుంది రాత్రి అయ్యేటప్పటికి చలి అనిపిస్తుంది మళ్ళీ తెల్లవారుజాము వచ్చేప్పుడు మంచు కురిసినట్టు ఉంటుంది ఇక మళ్ళా కొద్దిగా సూర్యుడు పైకి వచ్చేప్పుడు పై పై తొమ్మిది బది అయ్యేపటికి చుర్రుమంటుంది ఇట్లా అన్ని కలాగా పలకంగా కలిసి మనకి సాధనకు అనువైనటువంటి పద్ధతిగా ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు తొందరగా అలసిపో అని అంత ఎక్కువసేపు ఉండలేము ఇట్లా బ్యాలెన్స్డ్గా ఉంటాం కాబట్టి నక్తాలు అనే వ్రతం పెట్టాలన్నమాట ఈ కార్తీక మాసంలో అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసి ఆ నక్షత్ర దర్శనం తర్వాత కొద్దిగా ఆహారం పుచ్చుకోవాలి కొద్దిగా అంటే ప్రాణాధారం అయ్యేటంతా అంతేగాని నవరసాలు పలికించేటట్టుగా నవకాయ పిండి వంటలతోటి షడ్రుచులతోటి భోజనం చేయమని చెప్పలేదు ఇక ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి పద్ధతి ఏమేర్పడిందంటే కార్తీక వనభోజనాలు అనే పేరిట ముప్పై రకాలు వేసుకొని భోజనం చేసి రకరకాలైన సంగీతాలు రకరకాలైనటువంటి నృత్యాలు రకరకాలైన ఆటలు పాటలు ఇక రకరకాలైనటువంటి తమో అభ్యున్నతి బాగా జరిగేటటువంటి సాంగత్యం పెంచుకుని పెద్దగా మనకి జంతువులకి అసరులకి తేడా లేనంతగా చేసి దానినే గొప్పగా భావించి దానినే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దానికి రకరకాలైన అభిమానాలను అంటగట్టి ఇలా సంస్కృతి క్షీణదశకి హీనదశకి చేరుకునేటటువంటి అభ్యాసం సమాజంలో కనబడుతుంది నిజానికి కార్తీక మాసం అంతా కూడా స్నానం దానం స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం సూర్య నమస్కారం చేసిన వెంటనే దానం దానానికి ముందు దీపం దీపం లేకుండా దానం వృధా స్నానం సూర్య నమస్కారం దీపం దానం జపం ధ్యానం వ్రతం తపం ఇత్యాదులతో గడపమని మనకి పెద్దలు చెప్పారు వీటి వలన ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించడానికి అద్భుతమైనటువంటి కాలం కార్తీక మాసం అందుకని ఉదయ సాయంత్ర సంధ్యలలో తప్పక ఈ సంధ్యా సంధ్యాకాలంలో ఈ రకమైనటువంటి సాత్వికమైన సదాచారాన్ని కార్తీక మాసం నుంచి మాఘ పౌర్ణమి వరకు ఎవరైతే అనుష్ఠిస్తారో వాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలాన్ని బాగా రెడీ అయి వినియోగించుకోగలిగేటటువంటి సూక్ష్మమైన సామర్థ్యాన్ని పొందుతారు స్థూలాన్ని అధిగమించడానికి ఈ కార్తీక మాసం నుంచి మాఘమాసం వరకు కూడా చాలా ఉత్తమమైన సాధన కాలం సాధన సిద్ధించే కాలం కూడా మహాశివరాత్రి కూడా ఈ నాలుగు నెలల్లోనే వస్తుంది కార్తీక పౌర్ణమి కూడా చాలా విశేషమైంది మాఘ పౌర్ణమి కూడా చాలా విశేషమైంది మహామాఘి ఇలా చాలా విశేషమైనటువంటి పర్వటినాలు ఉండేటటువంటి కాలం ఈ రాబోయే కాలం అంతా కూడా అయితే ఈ కందార్థంలో చేస్తున్న సూచన ఏమిటంటే అన్నము యొక్క సూక్ష్మాంశము మనసగు నీరము యొక్క సూక్ష్మాంశము ప్రాణముగు ఈ రెంటి కలయిక ఎప్పుడు సున్నయగునో నాడ ఎరుక అనేటటువంటి తెలిసిన దాని నుంచి తెలియని దానికి నోన్ టు అన్నోన్ అనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని ఇక్కడ పాటించారు ఇదే పద్ధతి వేదాంత పంచదేశి కూడా పాటిస్తుంది అంటే మనకి అన్నం బాగా తెలుసు నీరు బాగా తెలుసు తినకపోతే ఎలా ప్రాణశక్తి క్షీణించిపోతుందో కూడా మనకి ఉపవాసం జాగరణ వల్ల కూడా అనుభూతం అవుతుంది అయితే అది నియమితంగా ఉండి సమత్వంతో ఉండి ప్రాణాధారంగా ఉండి ప్రాణావశిష్టం కాకుండా అంటే బలహీనమైపోయి మంచంలో పడిపోయేటు ఉండకూడదు అని గద్దులేసేటట్టుగా ఉండకూడదు కావలసినంత చురుకుదనం కావలసినంత సాక్షిత్వం కావలసినంత సాధనం అభ్యాసయోగయుక్త యధానాన్యగామిన అన్నది భగవద్గీత ఏం తెలుసుకోవడానికి పరమం గుహ్యం యాతిపార్థ అనుచింతయన్ ఏదైతే పరమమైన స్థితి ఉందో ఏదే రహస్యమైతే ఉందో ఏ నీ అంతరాంతరాలలో నిక్షిప్తమై శాశ్వతమై ధృవమై అచలమై స్థాణువై నిలకడ కలిగి ఉన్నటువంటి స్థితి ఉన్నదో దానిని గుహ్యాత్ గుహ్యతమం చేష్నునారాయణో నరహ నరుడులోనే నారాయణుడు గుహ్యాత్ గుహ్యతమంగా ఉన్నట్టు అందుకనే శివకేశవ ఆరాధన రెండూ ఈ కార్తీక మాసంలో చేయడానికి యుక్తమైనటువంటివి అని పెద్దలవాకు అయితే ఈ నియమాలన్నీ నిబద్ధత కొరకు తమ తన పంచకోశాల తాను పంచకోషవ్యతిరి అనే స్థితిని అనుభూతి చందడాని తాపత్రయాతీత శరీర విలక్షణ దేహత్రయాతీత ఆత్మా సాక్షి ఆత్మా అవ్యవహారీ ఆత్మా కాళత్రాధిత అవస్థాయ సాక్షీ ఆత్మా శుద్ధ आत्मा बद्ध आत्मा सत्य आत्मा चित् आत्मा आनंद आत्मा स्वप्रकाश आत्मा स्वरूपज्ञान इत्यादि लक्षणाल बागूत चेसा की अकूल साधनकालतीकमाघरकू सदाचारा अष्ठे कल అయితే దీనికి ప్రత్యేకంగా ఎక్కడో వేద పాఠశాలకు వెళ్ళి మంత్రాలు నేర్చుకుని ఆయా ఆ వేదానుష్ఠానాన్ని అనుసరించి చేయడానికి తగినంత సౌకర్యం సాకల్యం అవకాశం మానవులందరికీ ఉంటుందని వాళ్ళు ఊహించలేదు అలా చెప్పను లేదు ఎవరికి వాళ్ళు వాళ్లకు చేతనైనంత సదాచారాన్ని చేయాలి ఆహార వ్యవహారాలలో నిగ్రహం పాటించాలి ఎంతటి వారైనా సరే ఈ కార్తీక మాసంలో ప్రాణహాని చెయ్యరు ఎంతటి వారైనా సరే కారణం ఏమిటంటే శివుడన్నింటా కలడనే సత్యాన్ని గుర్తించడానికి అలా ఎన్నడు కలియవో నాడ సున్నసుమి ఎరుక మాట ఎరుకా మాట కలిపి కూడా చదువుకోవచ్చు విడి విడివడి కూడా చదువుకోవచ్చు అన్నాన్ని నీరుని గనక విసర్జించినట్టయితే మొదట పడిపోయేది మాట కాబట్టి అలా విసర్జించి ప్రాణావశిష్టమయ్యేటట్టుగా లంకణాలు చేయమని కాదు అర్థం అంటే నిరాహారో మహేశ్వర అంటే ఆ సమాధి స్థితి ఎందు నిష్ట ఎందు చెంది ఆహారం యొక్క జ్ఞప్తి లేకుండా అవసరం లేకుండా ఉండిపోవడానికి నిరాహారో మహేశ్వర అని పేరు అయితే పట్టుబలవంతానం చేసేదానికి నిరాహారో మహేశ్వర అవలో అది అనారోగ్యం పాలు చేస్తుంది కాబట్టి సాధ్యమయ్యేది సాధన అన్నది నిల్లేలమ్ముడమ్మగారు ఎవరికి వారు వారి సాధ్యం ఎంత అని గమనించుకోవాలి అంతేగాని ప ప బిగువన ఏ సాధన చేసినా దాని ఎందు తామసికమైన అహం మిగులుతుంది కాబట్టి పళ్ళ బిగువ చేయకూడదు సాత్వికంగా ఉండాలి సాధన తీవ్రంగా ఉండకూడదు సౌమ్యంగా ఉండాలి కాబట్టి క్రమేపీ ఔన్నత్యాన్ని సాధించే దిశగా ఉండాలి క్రమేపీ ఉన్నతమైన వివేకాన్ని పొందే దిశగా ఉండాలి సమత్వాన్ని పొందే దిశగా ఉండాలి సాక్ష్యత్వాన్ని పొందే దిశగా ఉండాలి తురియాన్ని పొందే దిశగా ఉండాలి తురియాతీతాన్ని లక్షించగలిగే స్థితికి చేరాలి కాబట్టి అన్నము యొక్క సూక్ష్మాంశము మనసగు నేరము యొక్క సూక్ష్మాంశము ప్రాణముగు ఈ రెంటి కలయిక ఈ రెండు ఎన్నడూ కలియవో నాడే సున్న సుమి మాట సుగుణ సంపన్న ఈ సత్యం ఎవరికైతే అనుభూతమైందో వాళ్ళు సుగుణ సంపన్న కలసుటే ఎరుకసుమి ఇంతకన్నా ఇవి కలవడమే ఎరుక తయారవడానికి ప్రధానమైనటువంటి ఆధారం ఇది కలవకుండా చేయగలిగి విడగొట్టగలిగి చైతన్యాన్ని చైతన్యంగా మనోబుద్ధులకి ఆహారం నుంచి గుణధర్మాలని రసధర్మాన్ని అందించనివ్వకుండా నిలబెట్టగలిగేటటువంటి సంయమనం ఆత్మ సంయమన యోగాన్ని సహజం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు రాజవిద్యా రాజగుహ్య యోగాన్ని సహజం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోక్ష సన్యాస యోగానికి సిద్ధపడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారు ఉన్నది ఎరుక మూలమన్నాది వినలేదు కన్నా ఉన్నది ఎరుక మూలము అన్నది వినలేదు కాబట్టి ఎరుక మూలం ఎక్కడుంది అంటే బయలులో వెతకక్కర్లేదట అన్నపానములలో వెతికితే చాలా సరేనండి ఏదో స్థూల శరీరం సూక్ష్మ శరీరం మధ్యలో ఉన్న సంబంధం కదా అన్నపానములు మరి ఎక్కడో జ్ఞాత నుంచి కిందకు దిగొచ్చాను ఎక్కడో కూటస్థుడి నుంచి కిందకు దిగొచ్చాను మరి ఆ కూటస్థుడి జ్ఞాత అవ్వడానికి ఆ కూటస్థుడు ఏ అన్నపానాలు స్వీకరించాడు అంటే ఆనందమే నా ఆహారం అన్నాడు కూటస్థుడు సమిష్టి బిందు బిందువు నుంచి వెడలబడుతున్నటువంటి ప్రకాశమే మహాప్రాణం సూర్యప్రకాశం ఉందే ఆ సూర్యప్రకాశమే మహాప్రాణం దాని ఎందు ఉన్నటువంటి సవితాశక్తి దాని ఎందున్న గాయత్రీ శక్తి దాని ఎందున్న సరస్వతీ శక్తి ఈ శక్తిత్రయం ఆ ప్రకాశంలో ఈ శక్తిత్రయం ఉంది ఈ శక్తిత్రయమే మహాప్రాణం కాబట్టి బ్రహ్మాండంలో కూడా ప్రాణపంచకం ఉంది బ్రహ్మాండంలో కూడా ఆకాశపంచకం ఉంది బ్రహ్మాండంలో కూడా అగ్నిపంచకం ఉంది బ్రహ్మాండంలో కూడా జలపంచకం ఉంది బ్రహ్మాండంలో కూడా పృథ్వీపంచకం అయితే అవి తన్మాత్ర సహితం కాబట్టి అక్కడ కూడా ఆనందం అనే ఆహారం ఉంది అక్కడ కూడా మహాప్రాణం అనే సంగతి ఉంది కాబట్టి సర్వజీవుల ఎందు ఆ మహాప్రాణం పనిచేస్తుంది అది పనిచేయబట్టే శ్వాసక్రియలు సర్వ జీవరాశుల శరీరమునందు ఆడుతూ ఉన్నాయి ఇక్కడి నుంచి ఎస్టి ప్రాణం విడుదలైపోతే తిరిగి ఆ వాయు పంచకంలోకే చేరుతుంది ఇందులో నుంచి పృథ్వీపంచకం విడుదలైపోతే ఆ పృథ్వీలోకే చేరుతుంది ఇందులో నుంచి అగ్నిపంచకం విడుదలైపోతే ఆ పంచభూతాలలో ఉన్న చేరిపోతుంది ఇలా పంచభూతాల నుంచి సమీకరించబడినవన్నీ ఆయా పంచభూతాలలో చేరిపోవడం అనేది సృష్టి ధర్మం అలా ఎరుక మూలం ఇలా ఒకదానికొకటి ఆధారపడి అన్యోన్యాధారంగా ఉండాలి కానీ ఆకాశపంచకంలో ఉన్నటువంటి జ్ఞానత కూటస్థమును చేరాలి కానీ ఆ అంతఃకరణంలో ఉన్నటువంటి సూక్ష్మశరీరంలో ఉన్నటువంటి తాపత్రయం చేత బాధితమై వాసనాత్రయం చేత బాధితమై మనవి మలవిక్షేప ఆవరణ దోషాదులనే దోషత్రయం చేత బాధితమై రుణత్రయం చేత బాధితమై నేననబడే జీవుడు ఈ జ్ఞాతని కూటస్థునిలో చేరనివ్వకుండా పునః నాకు శరీరప్రాప్తి కావాలనే బలీయమైన కాంక్ష చేత వాంఛ చేత మరల పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు अनेट सूत्राने आधार वीट की साक्षिवनी वीट की साक्षिग उीवना जीवन वेदात बोझिस्त आवचेत नील निर्वाह स्थित सहजमई ज्ञातस्थ प्रकाशम रेक प्रकाशम प्रत्येगात्म परमात्म प्रकाश रीत्या अभिन्न अनेट लक्षण में नील चंदेन असी पदा चरता ఆ కూటస్థము తత్ ఈ జ్ఞాతత్వం ఈ రెండు బింబ ప్రతిబింబ న్యాయానికి సంబంధించినటువంటి అని తెలుసుకున్నటువంటి వాడై స్వాత్మబింబాన్ని స్వాత్మ రామోహమేవచ అని చెప్పేటటువంటి పద్ధతిగా కాబట్టి బ్రహ్మాండంలో కూడా అన్నపానములు ఏమిటయ్యా అంటే ఆనందము మహాపురాణము పెండాండములో అన్నపానములు ఏమిటంటే మనకు తెలిసినవే రోజు పుచ్చుకునేవే నీరే ప్రాణాధారము అన్నమే అన్నం యొక్క సూక్ష్మాంశమే మనస్సు కాబట్టి చాలామంది సాత్విక ఆహారమే కదా అని అతి అతిగా పుచ్చుకున్నారనుకోండి అంటే పాలు సాత్విక ఆహారమే కానీ రోజుకు మూడు సార్లు మూడు అర్ధసార్లు పుచ్చుకున్నారనుకోండి దాన్ని గుణధర్మం మారిపోతుంది ప్రజోగుణ ధర్మంలోకి వచ్చేస్తుంది అంటే అర్థం ఏమిటయ్యా అంటే యుక్త ఆహార విహారసక్తచేష్ట కర్మసు యుక్తస్వప్న అవబోధస్ యోగోభవతి దుఃఖ దుఃఖం ఎలా వచ్చిందో దుఃఖానికి మూలమేమిటో కూడా చెప్పేసారు యుక్త స్వప్న అవబోధ చాలామంది యుక్త స్వప్నాల వరకు ఆలోచిస్తున్నారు యుక్త అవబోధ కూడా ఉండాలి ఇంట్యూషన్ స్ఫురణ స్ఫూర్తి ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే అంటే నీ హృదయం నుంచి నీకు అంతరాత్మ నుంచి నీకు ఆ స్ఫురణ కలగాలి ఆ స్ఫూర్తి స్థితిలో నిలకడ చెందింది కూడా అది యుక్తమైన స్ఫూర్తి అయి ఉండాలి సాక్షి సాక్ష్యతీతము తురీయము తురియాతీతం అని సమర్థత ఆ స్ఫూర్తికి ఉంటుంది కాబట్టి అట్టి స్పూర్తి యుక్తమైనది ఉండాలి అంతేగాని విషయావృతమైనటువంటి ఆవరణ సహితమైనటువంటి స్ఫూర్తి అయి ఉండకూడదు కాబట్టి ఎంతసేపు ఏం తిందామా అని భోగస్ఫూర్తిని భోగస్ఫురణని కలిగి ఉన్నామనుకోండి ఎంతసేపు ఏం తిందామా ఏం విందామా ఏం కందామా ఏం చూద్దామా ఏం అనుభవిద్దామా అనేటటువంటి విషయ లోలత్వాన్ని విషయ లాలసని పెంపొందించేటటువంటి స్ఫురణని స్ఫూర్తిని యుక్తమైనటువంటి స్ఫురణగా మనం ఎంచలేము కాబట్టి భోగి యోగి అవాలి యోగి జ్ఞాని అవాలి మధ్యలో భక్తి అనేటటువంటి ఆలంబన శరణాగతి అనేటటువంటి అధికారిత్వాన్ని తప్పక పొందాలి నిష్కామకర్మ చే చిత్తశుద్ధి శరణాగతి చే భక్తి ఆత్మవిచారణచే స్వరూప జ్ఞానం ఇవి సాధనోపాయములు కాబట్టి నిష్కామకర్మను ఆచరించినటువంటి వాడికి ఎప్పటికీ నిర్వాణ సుఖాన్ని అనుభవించగలిగే అవకాశం లేదు శరణాగతి స్థితిని అనుభవించినటువంటి వాడికి ఎప్పటికీ సాక్షిత్వం లభించదు ఆత్మవిచారణ చేయనటువంటి వాడికి స్వరూపజ్ఞానం లభించదు కాబట్టి మూడే సాధనలు నిష్కామకర్మ శరణాగతి ఆత్మవిచారణ ఈ మూడు సాధనల్ని తప్పక సాధకులు అనుష్ఠించాలి నిత్య జీవితంలో నాలుగవ నాలుగు సంధ్యాకాలములలో మూడు అవస్థలలో తప్పక సాక్షిగా నిలిచి ఉండేటటువంటి స్థితిని దృఢీకరించుకోవాలి క్రమ విచారణ క్రమ అధ్యయనము క్రమసాధన ఇవి చాలా అవసరం క్రమముక్తికి అయితే ఎవరికైతే ఈ ముక్త స్థితి సహజమైందో వాళ్ళకి పరాన్ని చూడగలిగేటటువంటి శక్తి పరమును లక్షించగలిగేటటువంటి శక్తి పరమును లక్షించగలిగేటటువంటి సామర్థ్యం ఈ పరమునకు సంబంధించినదే సత్త పారమార్థిక సత్త అంట అంటే అర్థం అని భగవాన్ అడిగారు అంటే అర్థమేమన్నారంటే యన చెరుకు రసం ఉంది దాంతో కాఫీ తయారు చేయగలవా చేయలేవు కదా పోనీ ఎక్ ఎలా కావాలంటే అలాగా పంచదార వాడగలవా వాడలేవు కదా కాబట్టి దానిని బాగా ఘనీభవింపజేసి ఎగిరింపజేస్తే దాంట్లో నుంచి పంచదార స్ఫటికాలు ఉత్పన్నమైనవి ఆ పంచదార స్ఫటికాలలో ఈ చెరుకు రసం యొక్క శక్తి అంతా ఘనీభవించి సత్తాగా మారింది చిక్తి ఘనీభవిస్తే సత్ సత్ యొక్క శక్తి చైతన్యం అంటే చిత్. ఈ చిత్ ఘనం అంటే ఏమిటంటే సత్ అదే బ్రహ్మము ఈ బ్రాహ్మీభూత స్థితి ఎందు సత్త దానికి పారమార్థిక సత్తా అని పేరు సత్ అనేటటువంటి వాచ్యానికి సత్తా అని పేరు కాబట్టి సద్రహితం అయినటువంటి బయలును దర్శించాలి అంటే ఇంతకన్నా ఉన్నది ఎరుక మూలమన్నాది వినలేదు వినలేదు అంటే అర్థం ఏమిటంటే వాచ్యార్థంగా స్వీకరిస్తే ఎవరో చెప్పారు నేను విన్నాను అని అర్థం కానీ ఆ వినటం గురించి చెప్పడల్లా ఆ శ్రవణం గురించి చెప్పడల్లా శబ్దము శబ్దము యొక్క మూలము నిశ్శబ్దము లేక శబ్దాతీతము చాలామంది ఏమంటారంటే ప్రకాశం అంటే ఏమిటండి అని అడిగామనుకోండి ప్రకాశం ఉంటే చీకటి లేదా చీకటి లేకపోతే ప్రకాశం అనేటటువంటిది ఒక సాపేక్షమైనటువంటి తార్కికమైనటువంటి పద్ధతి సూర్యప్రకాశం అక్కడెక్కడా చీకటి లేదండి సూర్యునికి చీకటే లేదు అంటే అర్థం ఏంటంటే చీకటి లేని స్థితిలో ప్రకాశం ఉంది చీకటి ఎక్కడ ఉంది ఏంటంటే ప్రకాశం లేని స్థితిలో ఉంది ఇంతవరకే మనం మాట్లాడుకుంటుంటాం అంటే జ్ఞాన అజ్ఞానాలనే అన్వయం కొరకు ఇలా మాట్లాడుకుంటుంటాం ఎక్కడ అజ్ఞానం ఉందో అక్కడ జ్ఞానం ఉండదు ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ అజ్ఞానం ఉండదు కొద్దిగా అవతలకు వెళ్ళామనుకోండి ఈ సూర్యప్రకాశానికి కూడా ఒక పరిమితి ఉంది బ్రహ్మాండం అనే ఒక ఆవరణ వరకే సూర్యప్రకాశం ఉంది మితి ఉంది దాని అవతలకు వెళితే అంతటా చీకటే మరలా మరో నక్షత్రం దగ్గర వరకు అంతా చేకటే. ఉంది బ్రహ్మాండానికి బ్రహ్మాండానికి మధ్యలో ఉన్నదంతా కృష్ణ పదార్థమే అలాగే కృష్ణ బెలాంతర్గతంగా కూడా ఉన్నది కూడా కృష్ణ పదార్థమే ఈ బ్రహ్మాండాలన్నీ అందులో నుంచే సృజించబడుతూ ఉంటాయి అందులోకి పోతూ ఉంటాయి కాబట్టి అంతరిక్షమన్నంతటా ఈ కృష్ణ పదార్థం వ్యాపకమై ఉంటుంది దాని అన్నంతటా గురుత్వాకర్షణ శక్తి నిండి నివుడీకృతమై ఉంటుంది పుల్ అండ్ పుష్ అనేవి రెండు ఉంటాయి అంటే తనలోకి లాక్కోవడం తనలో నుంచి విసిరివేయటం ఈ రెండు లక్షణాలని శూన్యం కలిగి ఉంటుంది ఈ శూన్యాన్నించే సమస్తం ఆవిర్భమే సర్వం అవుతుంది మరలా ఈ సర్వం శూన్యం అవుతుంది ఈ శూన్య సర్వమల మధ్యలో ఉన్నవి శబ్దము నిశ్శబ్దము బ్రహ్మాండము విశ్వము అయితే వాతావరణం అనేటటువంటి మీడియం వాహకం ఉన్నంత వరకే శబ్దం ప్రతిధ్వనిస్తుంది దాని అవతలు ఏమున్నాయి అంటే స్పేస్లో రెజొనెన్స్ నాదమున్నది దానికి గుర్తుపడడానికి వీలుకోవడం లేదు తరంగాల రూపంలో ఉన్నట్టు అంటే ధ్వని రూపంలో లేదు ధ్వని వేరు తరంగా వేరు అలాగే ప్రకాశం వస్తువు మీద పడి ప్రతిబింబించినప్పుడు వస్తువు కనబడుతుంది ప్రతిబింబించకపోతే ప్రకాశం అబ్జార్వ్ అయిపోయినప్పుడు కనబడటం లేదు కాబట్టి ప్రకాశాన్ని అంటే ఫోటోన్ల యొక్క తరంగానికి కిరణం అని పేరు ఎలక్ట్రాన్ల యొక్క తరంగానికి విద్యుత్ అని పేరు ఇలా ఒక తరంగ రూపంలో కొన్ని అణువులు కొంత దూరం కొంత సమయం ఒక వాహకం ద్వారా ప్రయాణించినప్పుడు ఒక ప్రతిస్పందనని ఒక ప్రతిధ్వని ఒక ప్రతిబింబాన్ని ఏర్పరుస్తూ ఇలా రకరకాలైన విజ్ఞాన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి సృష్టిలో ఉన్నటువంటి శక్తుల మీద అధ్యయనం చేయబడినటువంటి పద్ధతులు ఇవన్నీ ఇవన్నీ భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రాలలో మనకు బోధించబడుతున్నాయి ఆల్కెమి అనే పద్ధతిగా కూడా బోధించబడతాం రసవాదం అనే పద్ధతిగా కూడా చెప్పబడదు అయితే ఇవన్నిటికీ ఒక పరిమితి ఉంది ఒక ఆవరణ ఉన్నది ఆ ఆవరణ దాడితే అవి లేవు ఈ విశ్వం అన్నంతటా రకరకాలైనటువంటి గ్రహాలు గ్రహశకలాలు నక్షత్రాలు బ్రహ్మాండాలు పాలపుంతలు నెబులాలు ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతూ రకరకాలైనటువంటి చలనములతో కక్ష్యలతో ప్రకాశములతో శక్తులతో విశ్వం వ్యాపకమై కనపడుతుంది కానీ వినలేదు అన్నమాట అంటే నిశ్శబ్దం నిశ్శబ్దం బ్రహ్మ వచ్చేదే కాబట్టి ఆ నిశబ్దమే ఒక పరిమితిలోకి దిగి వచ్చినప్పుడు ఒక ఆవరణ సహితమైనప్పుడు ధ్వనిగా శబ్దంగా ఆ శబ్దము ఒక మీడియం ఒక వాహకం ద్వారా తరంగం ద్వారా పరిణమించి ప్రతిధ్వనించినప్పుడు పౌనఃపుణ్యం మారి ఫ్రీక్వెన్సీ మారి మనం తెలుసుకోగలుగుతాం తెలివిగా మారుతుంది గ్రహింపుగా మారుతుంది ఎక్కడో విడుదల చేయబడినటువంటి తరంగాలు శబ్ద తరంగాలు పునః మన ఫోన్ లో యాంప్లిఫై చేయబడి పునరుత్పత్తి చేయబడుతుంది అంటే అక్కడ అవి శబ్ద తరంగాలు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ తరంగాలుగా మార్చబడి ప్రసరించి ఒక ఒక మా బాహకం ద్వారా ప్రసరించి పునః వాటిని మరల శబ్దతరంగాలుగా మార్చి ఆ శబ్దతరంగాలు మన కర్ణభేరికి చేరి ప్రతిధ్వనించి శబ్దాలుగా మార్చబడి ఆ శబ్ద శబ్దగ్రాహ్యత మన బుద్ధిలో ఉన్నటువంటి భాషగా మారి మనకి తెలియబడుతుంది తెలివిగా ఇంత ప్రక్రియ జరిగిపోతుంది మరి ఇదంతా వినటం అన్న ఒక్క ప్రక్రియ వెనకాల ఉన్నటువంటి శబ్దగ్రహణ విద్య మరి ఇంత విజ్ఞానాన్ని మనం పరిశోధించి తెలుసుకుని నిశ్శబ్దం అన్నాం అంటే శబ్దం అంటే ఏమిటంటే నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడం మొక్కలు మొక్కలు చేయడం ఖండఖండాలుగా చేయడం దానిని ఒక క్రమబద్ధతతో చేస్తే ఒక శృతిబద్ధతతో చేస్తే ఒక లయబద్ధతతో చేస్తే ఒక తాళబద్ధతతో చేస్తే రాగమైంది అది పాడితేనేమో గానమైంది ఒక యంత్ర వాయిద్యం మీద మోగిస్తే సంగీతమైంది ఏదైనా నిశ్శబ్దాన్ని మొక్కలు మొక్కలు చేయడం దాని వెనక ఉన్నది నీ ఘన సుషుప్తిలో ఉన్నది నిశ్శబ్దం నీ మృత్యువులో ఉన్నది నిశ్శబ్దం కాబట్టి సృష్టి ఆది అందున్నది నిశ్శబ్దం ఆ నిశ్శబ్దమే శబ్ద రూపంలోకి పరిణమించింది ఆ శబ్దమే ధ్వనిగా ప్రతి పరిణమించింది ఆ ధ్వనే ప్రతిధ్వనిగా పరిణమించింది ఇలా వెనక్కి తీసుకోగా వెనక్కి తీసుకోగా తీసుకోగా వినలేదు ఇంతకన్నా ఉన్నదెరుక మూలమన్నది వినలేదు అంటే అర్థం ఏమిటి విశ్వోత్పత్తికి కారణం అజుడు అన్నాడు అజుడు అంటే బ్రహ్మ అంటే ఆ విశ్వోత్పత్తి నాదబిందు కళల చేత ఏర్పడింది ఆ నాదబిందు కళలు అనేటటువంటిది ఎరుక మూలం త్రిపుటి దానవతల ద్విపుటి చిన్నాద చిత్బిందు చిత్కళలుగా వ్యక్తమైనప్పుడు చిక్తి అయింది వెనక్కి తీసుకుంది ఘనమైంది సత్ రూపాన్ని ధరించింది సత్తాగా మారింది బ్రహ్మము సత్తా చైతన్యము చిత్ చిక్తి ఇంకొంచెం దిగింది ఆనంద లక్షణం వచ్చేసింది అప్పుడు ఆ ఆనంద లక్షణంలో ప్రతిస్పందనలు ప్రతిధ్వనులు ప్రతిబింబములు రియాక్షన్ రివల్యూషన్ ఈ రీ అన్నటువంటి ఉపసర్గతో ఉన్నటువంటివి ఉన్నాయి రిజల్యూషన్ ఇలాంటివన్నీ ఆనంద లక్షణాల్లో ఉన్నాయి కాబట్టి ఎన్నడూ ఈ భ్రాంతి నిన్నంట నివకు అద్విపుటీ ఒక భ్రాంతి భ్రమ ఈ త్రిపుటి ఒక భ్రాంతి ఒక భ్రమ కాబట్టి భ్రమలోనూ చిక్కుకోకూడదు ప్రమలోనూ చిక్కుకోకూడదు సర్వభ్రాంతిరహితం అయ్యేటటువంటి పద్ధతిగా బయలుగా దృఢీకరించబడాలి సుగుణ సంపన్నా కలసుటేయరుకసు ఇంతకన్నా కాబట్టి ఈ శక్తుల యొక్క సమాహారం ఎరుక ఈ పదార్థముల యొక్క సమాహారం ఎరుక శూన్య సర్వముల యొక్క సమాహారం ఎరుక బిందుత్రయం యొక్క సమాహారం ఎరుక శక్తిత్రయం యొక్క సమాహారం ఎరుక పంచభూతాత్మకం ఎరుక మృతిత్రయం ఎరుక ర అక్షర పురుషోత్తములు ఎరుక పేర్లు తేడా అది కేవలపుటెరుక పురుషోత్తముడు కేవలపుటెరుక లేక పరారూప ఎరుక ఆ రెండు పురుషోత్తములో ఉన్నాయి మలినపుటెరుక అది అక్షరపురుషుడు శుద్ధ అది అక్షర పురుషుడు ఈ రీతిగా ఎరుక కూడా అఖండంగా కనబడుతుంది ఖండఖండాలుగా కనబడుతుంది ఖండమైన అఖండమైన అంతా దాని మూలం అదే కాబట్టి శక్తి నిత్యత్వ సూత్రము పదార్థ నిత్యత్వ సూత్రము లా కన్జర్వేషన్ ఆఫ్ మాస్ లా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ డెరివేటివ్ చేసాం ఒకదాని నుంచి ఒకదానిలోకి పరిణామం చెందుతుంది ఒక పదార్థం మరొక పదార్థం అవుతుంది ఐసుగడ్డను చూసి నీరు అనుకోండి తప్పేముంది నీరంటే ద్రవ రూపంలోనే ఉండాలంటే ఐసుగడ్డ నీరు కాదంటే వస్తువు యొక్క నిశ్చయ జ్ఞానం సరిగా లేదనమాట పదార్థ విజ్ఞానం సరిగా లేదన్నమాట అలాగే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీలో ఏమున్నాయి ఎలక్ట్రాన్లు ఆ ఎలక్ట్రాన్లే విద్యుత్ శక్తిలో కూడా ఉన్నాయి మరికొద్ది ముందుకు వెళ్ళింది అనమాట మరికొద్ది పరిణామం చెయ్యిందనమాట కాబట్టి శక్తి యొక్క పరిణామాన్ని పదార్థం యొక్క పరిణామాన్ని వాటి మూలాలని విశ్వశక్తుల నుంచి బ్రహ్మాండం బ్రహ్మాండ శక్తుల నుంచి పిండాండం పిండాండంలో ఉన్న శరీర ప్రాణమనోబుద్ధులు ప్రతిబింబాలు చైతన్యం కూడా ఒక ప్రతిబింబం కాకపోతే అది బ్రహ్మాండ శక్తులలో భాగం విశ్వశక్తులలో బ్రాహ్మీ శక్తి భాగం ఇలా ఒకదానిలో ఒకటి అతిపెద్ద కుటుంబంలో అంశీభూతం ఆ అంశీభూతం వల్ల వ్యాపకమైతే దాంట్లో మరొక అంశీభూతం ఇట్లా ఇవన్నీ అనంతంగా ఉన్న విశ్వంలో భాగం కానీ ఆ విశ్వము బయలునందు మూలమును కానీ క్షేత్రమును కానీ బీజమును కానీ పాదును కానీ సూత్రమును గాని ఆధారమును గాని కలిగి లేదు తనంతర తానే వస్తున్నది ఒక కాలంలో ఒక కాలంలో తనంతర తానే లేకపోచున్నది కాబట్టి కలసుటే ఎరుకసు ఇంతకన్నా ఎవరికి చెప్తున్నారు సుగుణ సంపన్న కాబట్టి సత్తుని తెలిసి సద్రహితమైనటువంటి బయలును తెలియాలి నామరూపాత్మకం నుంచి ముందు సచ్చిదానంద ఘనంలో సత్తు యొక్క ఘన రూపమైనటువంటి స్థితికి చేరాలి చేరి సద్రహితాన్ని లక్షించాలి ఈ రీతిగా సాధకుడు తనను తాను తన తనను తాను గుర్తించుట తన యొక్క లేమిని తానే తెలుసుకొనుట అనేటటువంటి పరిణామాన్ని చిట్ట చివరి చతుర్థ దివ్యయానంగా దీనిని పొందాలి దృఢీకరించబడాలి మార్జాలకిశోర న్యాయంగా ఈ చతుర్థ దివ్యయానం జరగాలి అనేటటువంటి సూచన చేస్తూ ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే ఇరుకోద్భవన్నామ పంచమోధ్యాయ హరిభ్యో నమ ఓర్ణమదూర్ణమిదం ఓర్ణ పూర్ణముద్య ఓర్ణస్ య ఓర్ణమేవాశిష సహనాభవతు సహనోనక్తు సహవీ కరవాహై తేజస్వి వధీతమస్తు మా విద్విషావహై ఓ స్వగురు నిజగరు పరమగురు పరష్ిగొరు సద్గరుపరబ్రహణే నమ్రీగరుభ్యో నమ